కళ్ళప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పదమూడవ చాప్టర్ జాతియ గేతాలు ఎప్పటి మాదిరి దాదాపు ఎనభై ఏళ్ల నాటి జ్ఞాపకాలు అది గాంధీ యుగం ఏ నోట విన్నా గాంధీజీ ప్రశస్తి సత్యాగ్రహం శాంతి సమరం స్వాతంత్ర్యం ఇవి మాటలు ఏ ఇంట చూసినా కొద్దో గొప్ప రాట్నం వడకడం కద్దరు దుస్తులు ధరించడం అప్పటి ముక్కాలుగు శతాబ్దం క్రిందటి దేశ చరిత్ర చాటేవి అప్పటి బుర్రకథలు హరికథలు జాతీయ గీతాలు రేడియో ప్రచారం కూడా లేని ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉద్యమ ప్రచారానికి మీడియా బుర్రకథలు తర్వాత ప్రయాగ నరసింహ శాస్త్రి గారు మొదలైన వారు గాంధీ చరిత్రని హరికథ రూపంగా కూడా చెప్పేవారు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై వరకు జాతీయ గీతాల ప్రభావం ప్రజల మీద ఎక్కువగా పొడచూపటం మొదలుపెట్టింది బసవరాజు అప్పారావు గారి కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది స్వరాజ్యం అనేవి రాయప్రూలు సుబ్బారావు గారి ఏ దేశమేకినా ఎందుకాలిడినా పొగడెరా నీ తల్లి భూమి భారతిని నా మేనమామ కృష్ణశాస్త్రి గారి హే భారత జనని స్వేచ్ఛ గగన వీధి విహారిణి జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యదాత్రి మొదలైన జాతీయ గీతాలు చాలా ప్రాచుర్యంలో ఉండేవి ఆ రోజుల్లో ఈ పాటల్ని స్వరబద్ధం చేసి అన్ని ఊళ్ళల్లోనూ సభల్లోనూ పాడాను టంగటూరి సూర్యకుమారి పాడిన కాంగ్రెస్ జెండా ఆకాశవీధుల శంకరంబాడి సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లెపూదండా కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి రాజమహేంద్రవరం నివాసులు సంగీత విద్వాంసులు పైడిస్వామిగారి శిష్యురాలు ఏపీ కోమల ఎవరు భూషించిననేమి మహాత్ముని ఎవరు దూషించిననేమి సూర్యచంద్రుల్లాంటి సూటిదప్పని నడతా అనే జాతీయ గీతం చక్కగా పాడేది జాతీయ గీతాలను అలనాటి స్టేజ్ నాటకాల్లో కూడా ఉపయోగించారు రోషనార నాటకంలో పిల్లల పిల్లల మరి సుందర రామయ్య గారు నా దేశం విధి నా జన్మభూమి లాంటి జాతీయ గీతాల్ని దేశభక్తి ఒప్పిస్తూ పాడేవారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అనుకుంటాను గాంధీజీ కాకినాడకు వచ్చారు ఊరంతా కాంగ్రెస్ జెండాలతో అరటి స్తంభాలు మామిడి తోరణాలు పూలతో అలంకరించారు సత్యనారాయణమూర్తి గుడి వీధిలో ఉన్న పైడ వెంకట జమీందారి గారింట్లో గాంధీగారికి బస ఏర్పాటు చేశారు ఆర్గనైజర్స్లో ఒకరైన దుర్గాబాయమ్మ అక్కయ్య గారు ఆవిడే తర్వాత దేశ్ముఖ్ని పెళ్లాడి దుర్గాబాయి దేశ్ముఖ్ వేదాంతం కమలాదేవి గారి కూతురు శ్యామలని నన్ను పైడవారింట్లో మేడ మీద బస్సు చేసిన గాంధీగారి రూమ్కి వాలంటీర్స్గా వేశారు పరికిణీ కట్టుకునే నా చేత శ్యామలక్కయ్య చేత చందనం రంగు ఖద్దరు చీరలు ఎర్ర బోర్డర్తో ఉన్నవి కొనిపించి కట్టించారు చీరవెల ఐదు రూపాయలు మాత్రమే గాంధీగారి రూమ్కి వాలంటీర్ని కదా వారి పనులు చేసి మెప్పించి గాంధీజీ గారి ఆటోగ్రాఫ్ సంపాదించుకున్నాను ఆనాటి కాకినాడ టౌన్ హాల్లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు పైన మబ్బుగా ఉన్నప్పటికీ వేల జనం రావడం వల్ల బయట మైదానంలో మీటింగ్ ఏర్పాటు చేశారు నేను పుట్టాక అన్ని వేల మంది జనాన్ని చూడడం అదే మొదటిసారి నా పాట హే భారత జననీ స్వేచ్ఛ గగనవీధి విహారిణీతో సభ ఆరంభమైంది వర్షంకూడా మొదలైంది గాంధీగారు చెక్కు చదర్లేదు జనంకూడా ఒక్కరూ కదల్లేదు వర్షంలో చినుకుల సవ్వడిలో కూడా గాంధీగారి మాటలు శిలాక్షరాలలాగా ప్రతిహృదయానికి హత్తుకున్నాయి గారి ఉపన్యాసో అనగానే నేను మూడు జాతీయ గీతాలు పాడను మూడు హిందీలోనే మొదటి పాట తవశీష కిరీట హిమాచల హై రెండవది ఉజ్వలతాయుత శోభా పాట ఈ పాటని ప్రత్యేకంగా ఈ సందర్భంలో పాడడం కోసం దుర్గాబాయమ్మగారు నేర్పించారు రెండో పాట భారత మాతేరి జయతేరి జయహో బేడీ కేన్ ఝన్ మే వీణాకే ఈ పాటని నేను రాగమాలికగా ట్యూన్ చేసుకుని పాడాను మూడవది మదన్మోహన్ మాళవ్య గారు రాసిన భారతదేశ సఖాప్రియ ప్యారా అనేటువంటి పాట ఈ పాట ప్రఖ్యాత హిందూస్థానీ సంగీతగాయని పద్మావతి సాలి వద్ద నేర్చుకున్నాను నేను కూడా వర్షంలోనే ఈ పాటలు పాడవలసి వచ్చింది నా హార్మోనియం పాడవుతుందనే భయం కొద్దీ నా చీర కొంగుని హార్మోనియం మీద కప్పి దానిమీద గొడుగులాగా వంగి వాయించి పాడాను ఈ సంఘటనని ఇప్పటికి మరువలేను అక్కడే మొదటిసారి సర్ సిఆర్ రెడ్డి గారిని కలిశాను నా గొంతుని రేర్ వాయిస్ అని పొగడారు సంగీతంలో పేరు తెచ్చుకుంటారని ఆశీర్వదించారు పంతొమ్మిది వందల విద్యార్థులలో దేశభక్తిని కళాభిలాషను రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడానికి మా పిఆర్ కాలేజీలో ఆంధ్ర సాంస్కృతిక వారోత్సవాలు జరిపించడం మొదలుపెట్టాడు మామయ్య కృష్ణ శాస్త్రి ఉత్సవాలలో ప్రతిరోజు ప్రార్థనా గీతంగా పాడుకోవడానికి వ్రాసిన పాట జయ జయ ప్రియభారత జనయి దె అనేటువంటిది డెబ్భై ఏళ్ళ నుంచి ఈ పాటను కొన్ని వేల కచేరీల్లోనూ రేడియోలోనూ పాడుంటానేమో పంతొమ్మిది వందల హెచ్ఎంవి వారు నా చేత గ్రామ్ఫోన్ రికార్డులో పాడించారు ఈ పాటకి వార్ధక్యం లేదు ఇప్పటికి అందరూ నేను కట్టిన ట్యూన్లోనే పాడుతున్నారు ఈ పాట వరుస సంగీత దర్శకులు ఇళయరాజా గారికి చాలా నచ్చి రాక్షసుడు అనే సినిమాలో ఎస్ జానకీ చేత పాడించారని విన్నాను తొమ్మిది ఒకటి పంతొమ్మిది చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఏలూరులో పొలిటికల్ కాన్ఫరెన్స్ జరిగింది వేల సంఖ్యలో తండోప తండాలుగా వచ్చారు జనం సభలో మళ్ళా ఆకాశము నొడుచు నొసట పొడుచు అరుణతార పాడి పెద్ద పేరు సంపాదించుకున్నాను మీటింగ్ అవగానే బోస్ గారిని ఆటోగ్రాఫ్ అడిగాను గివ్ మీ మెంబర్షిప్ ఫర్ మై ఫార్వర్డ్ బ్లాక్ మూమెంట్ అండ్ దెన్ ఐ విల్ గివ్ మై ఆటోగ్రాఫ్ అన్నారు ఐ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ కాకినాడ అండ్ శాంగ్ ఎ స్పెషల్ సాంగ్ ఫర్ యూ అన్నాను చిరునవ్వుతో ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ప్రారంభించాక రేడియో మీడియా విస్తారమైంది కనుక జాతీయ గీతాలు బాగా ప్రచారం నేను నేను నా చెల్లెలు సీతను కలుపుకొని తెలుగు హిందీ తమిళంలో కూడా లలిత జానపద గేయాలతో పాటు జాతీయ గీతాలు కూడా పాడేదాన్ని భారతీయార్ రాసిన వెళ్లిప్పని మైల్ మీదులాడువోయే పాడువోమే లాంటి ప్రసిద్ధి పాటలు ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల ఢిల్లీలో మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో రాష్ట్రపతి భవనంలో యమన్ రాగంలో పాడిన భారత రాష్ట్రపతి మేరుధూతి సుకృతి మహామతి మొదలైనవి చెప్పవచ్చు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో జరిగిన ఈ పాట గురించి కాస్త చెప్పాల్సి ఉంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఆత్మ వ్యాధి ఉందని కచేరీకి వచ్చి వంట్లో బాగోలేకపోయినా లేదా కచేరీలో కూర్చోవడం ఇష్టం లేకపోయినా దగ్గు వచ్చినట్టు లేచి వెళ్లిపోతారని వారితో పాటు కొందరు మంత్రులు పెద్దలు కూడా లేచి వెళ్లిపోవచ్చని మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారని కంగారు పడకుండా కచేరీ సాగించమని కొందరు పెద్దలు హెచ్చరిక చేశారు సభకోశం కృష్ణశాస్త్రి ప్రత్యేకంగా వ్రాసిన భారత మేరుధూతి సుకృతి మహామతి అంటూ భయపడుతూనే ఆయనను ఉద్దేశిస్తూ పాడాను మెరిసిపోతున్న విద్యుత్ దీపాల కాంతిలో నల్ల రూపులు అంతకంటే కాంతివంతంగా కళకళ్లాడుతున్న రాజేంద్ర ప్రసాద్ గారి నవ్వు ముఖం కనపడింది వారు కచేరీ చివరి వరకు ఉండడమే కాకుండా మొదట పాడిన భారత రాష్ట్రపతి పాటను మళ్ళా పాడమని కోరుకుని పాడించుకున్నాను నేను సగర్వంగా చెప్పుకోదగ్గ విషయం దాదాపు అందరూ రాష్ట్రపతులు గాంధీజీ నెహ్రూజీ విజయలక్ష్మి పండిట్ విన్ ఇందిరాగాంధీ మొదలగు పెద్దల సమక్షంలో పాడడం అనేటువంటిది నా జీవితంలో మరిచిపోలేని ముఖ్య సంఘటన పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేనో తేదీ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు మామయ్య చాలా గొప్ప పాటలు వ్రాశాడు పాటల్ని ఆ రోజు ఆరు సభల్లో పాడడం తటస్థించింది మొదట ఆరు గంటలకి సుప్రభాతం కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పది గంటలకు వైఎంసీఏలో మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆంద్ర మహిళా సభలో ఆరు గంటలకు ఆంద్ర మహాసభ కార్యక్రమంలో రాత్రి ఎనిమిది గంటలకు స్వాతంత్ర్య రథం గేయనాటికిలో ఆల్ ఇండియా రేడియోలో క్రియేటివ్ ఫేషన్స్ ప్రసిద్ధికెక్కిన నేను స్వాతంత్ర దినోత్సవం కోసం స్పెషల్ డ్రెస్ కుట్టించుకున్నాను ఐదు గజాలు తెల్లటి షిఫాన్ కొని మధ్యలో కట్ చేసి మూడు అడుగుల శాటిన్ ఆరెంజ్ తెలుపు ఆకుపచ్చ రంగుల్లో నిలువుగా అతికించి ఆ పీస్ని సి చీర మధ్య నేషనల్ ఫ్లాగ్ లాగా కొట్టించాను ఆ రోజు పాడిన పాటలు ఎంత పాపులర్ అయ్యాయో నా నేషనల్ ఫ్లాగ్ శారీ కూడా అంత పాపులర్ అయింది జాతీయ గీతాలను గురించి రాస్తూ పూజ్యులు గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని స్మరించకుండా ఉండగలవా వారి ప్రఖ్యాత జాతీయ గీతం జనగణమణ అధినాయక జయ భారత భాగ్య విదాత తెలియని వారెవ్వరూ లేరు వారికి నా ప్రణుతి లాపిస్తున్నాను